ప్రభావ పరిశుద్ధ వేసే కృప అయడం మీకు వందనాలు ప్రభా ఏసే కృస్తున్న అమ్మం బట్టి ప్రభావం మేము ఆన్లైన్ ప్రార్థనలో కూడి ఉన్నాం ఈ యొక్క ధన్యత మాకు మీకు వందనాలు ప్రభా ఎంతమందికి అయితే ప్రభావ మోకరించి ప్రార్థన చేసే ధన్యత లేదో వాళ్ళందరినీ ప్రభావం మీ యొక్క కృపలో కనికరంలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళని మోకరింపు జీవితం మీరు దయచేసి మీ నామకి మహమకరంగా ప్రతి ఒక్క బిడ్డ సహాయపడండి మీరు అక్కడ ఉంది ప్రభా మేము సిద్ధపడి ఉండాలి అనేకులను సిద్ధపరచాలి ప్రభా అలాంటి పరిశుద్ధ ఆత్మశక్తి బలం మాకు దయచేసి నడిపించి బాబు మీరే తోడుగా నీడగా ఉండమని యేసుక్రీస్తు పరిశుధనామామ ప్రార్థనిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అన్నీ వేనయ్యా మెస్సయా తీయని తలంపులు నీవేన నా హృదయా విలాశ నీ వేనయ్యా మేస్తయా తీయని తలంపులు నీవేనయ్యా పగలు మేఘస్థాంబమీ రాత్రి అగ్నిస్తాంబమీ మా పితరులను వరించి ఆదరించిన మహనీయుడవు పగలు మేఘ స్తంభమీ రాత్రి అగ్నిస్తాంబమీ మాపితరులను వరించి ఆదరించిన మహనీయుడవు పూజ్వనీయుడా విజయశీలుడా పూజ్వనీయుడా విజయశీలుడా నిత్యము కన్నల మెదలు చున్నవాడాసయా నా హృదయా విలాష నీవేనయ్యా మెసయానా తీరని తలంపులు आत्मीय पोराट शु तंत्र मेलक कलुटकू शक्ति निंपाली मुजा आत्मीय पोराट शु तंत्र मेलकलीरचु शक्ति तो शाले मुराजा విజయశీలుడా పరిశుద్ధాత్ముడా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము మాలోనే నిలచుచున్నవాడా ఎస్సయా నా హృదయా విలాస నీవేనయ్యా మెస్సయా తీయని తలంపులు నీవేనయ్యా ప్రార్థన చేయండి అన్న పాట ప్రార్థన నాది అయిపోయింది మళ్ళీ సరే శ్రావు నువ్వు ప్రేయర్ చేసేసి రావు నేను అంతలకి కొంచెం ముందుకు పోయినాక బండి పక్క ఆపుకుంటా నేనే వాక్యం చెప్తాను అంత ప్రేర్స్ జాన్ భదర్ నువ్వు ప్రేయర్ స్టార్ట్ చేయండి నేను ప్రార్థన చేయండి చేసిన తర్వాత జవాన్ బదర్ కిద్దా హైస్తుతం ప్రభా పరిశుద్ధ రేసియా మీకు వందనాలు ప్రభా దేవా మరి ఎవ్రీ ఆన్లైన్ ప్రార్థనలో మీరు ఉంటున్నారు మీకు వందనాలు ప్రభా ఏసు క్రీస్తునామం బట్టి మీరు మాతో మాట్లాడుతున్నారు వాక్యం చేత మీకు వందనాలు ప్రభా మీ యొక్క జీవాహారం ప్రభా లంచ్ టైంలో అందరు ప్రభా అక్షయమైన ఆహారం గురించి ప్రభా కష్టపడే మీరు మాకు ఆ ధన్యత మీకు వందనాలు మేము కష్టపడి వాటిని పొందుకొని ప్రభా బలాన్ని పొందుకోవాలి ఆత్మచేత సాయపడండి కృపజించండి వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి రక్షణ మార్గంలోకి నడిపించండి వ్యాక్సిన్ విడుదల మీద ఇచ్చేయండి మీ నామంకి మహిమ తెచ్చుకుంటుంది ప్రభా తోడుగా నీడగా ఉండండి ప్రభా ఇ మహిమ ఉన్నతుడు ప్రభా గొప్ప దేవుడు ప్రభాసులో శక్తిమంతులు ప్రభా మీ నామంకి యుగ యుగంలో మహిమ కలుగునుగాక్రీస్తు నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రార్థన చేయండి హలో అవునన్నా కర్త అండి ఫ్రెష్ ఓకే అన్న ఓకే నా భాస్కర్ సార్ వచ్చినారు రవి బ్రదర్ భాస్కర్ సార్ వచ్చినట్టున్నారు నా ఫ్రెష్ రావడం ప్రెజల ప్రెజల రవి స్టార్ట్ అయిందా ఇవి ఇంతకుముందే స్టార్ట్ అయిందన్నా అన్న ప్రార్థన ట్రై చేయండి అన్న ట్రై లాస్ట్ లో వాక్యం చూసుకున్నా అన్నా తండ్రి ప్రేమ కలిగిన రాజా నీ పాదాలు కొందనాలు స్తోత్రస్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి అయ్యా నమ్మకం అంత్రి మరి ఒకసారి మమ్మల్ని ప్రేమించి మీ పాసందుకు రావటానికి మీ వైపు చూడటానికి అనుగ్రహించిన కృపకై దయకాయ మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను అంత్రి అయ్యా ఈ మధ్యకాల సమయంలో తండ్రి చేరిన ప్రతి మీ కొందనాలు అయ్యా మీ పిలుపు మీ ఏర్పాటు మీ ఎక్కుచిక్కానికై కుందనాలు దేవా పంట నుంచి లేవనెత్తి మమ్మల్ని ఏర్పాటు చేసుకొని అయ్యా మమ్మల్ని ప్రేమించి మరణం మమ్మల్ని ప్రేమించినందుకే మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను దేవా మీరు మాకు నితి రాజ్యం ఇవ్వాలని కోరి అయ్యా మిమ్మల్ని మీరు రిక్తులుగా చేసుకున్నటువంటి ఆ యొక్క నమ్మకమైన తండ్రి బట్టి మీ కొన్నాలు నమ్మకం అయిన తండ్రి అటు ప్రేమ మా హృదయాల్లో ఉండడానికి కృపణ నియించండి ప్రేమ గలిగిన రాజా మహింగలిగిన తండ్రి ఈ విపత్కర పరిస్థితుల్లో అయ్యా అంత్య దినాల్లో తండ్రి దేవా ఎంత భయంకరమైనటువంటి దినాల్లో తెగుల మధ్య తండ్రి మమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ అయ్యా మీ రకాల చట్టం దాస్తూ వచ్చిన కృపక అయి కొనాలు ప్రింగులను అయ్యా మిమ్మల్ని కనపరిచేవారంగాను అయ్యా మీ నామాన్ని మహింపరిచేవారంగాను ఉండే విషయంలో తండ్రి తప్పిపోయిన ప్రతి బట్టి కృపను అయ్యా నమ్మకం ఏం క్షమాపణ కోరుతుండగా సహాయం చేయండి అయ్యా ఫలించే దేవా నమ్మకమే తండ్రి దేవా వరంగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి మిమ్మల్ని సంతోషపరిచే వారంగాను మిమ్మల్ని ఘనపరిచే వరంగాను అయ్యా మీ నామాన్ని దేవ మయం పరిచే వరంగానూ ఉండటానికి సహాయం చేయండి ప్రేమి కలిగిన రాజా ఈ యొక్క సమయంలో మిమ్మల్ని శుద్ధిస్తున్నాం ఘనపరుస్తున్నాం తండ్రి దేవా ఎంత తండ్రి అయ్యా నా జీవితంలో మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలకై మీ కొందనాలు ప్రింగుల తండ్రి పెంట నుంచి లేవనెత్తి అనుగ్రహించిన కృపకై చూపుతున్న దయకై ఆ యొక్క ఆశ్చర్యకరమైన కృపకై నీ కొందనాలు ఈ యొక్క సమయంలో తండ్రి ప్రింగుల గిన అయ్యా చేరొచ్చిన ప్రతి మీ కొందనా చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి మీ తోటలో పనిచేసేటటువంటి భాగ్యమును అక్కడ శ్రమల ఎందున అయ్యా మీ యొక్క నమ్మకమైన తండ్రి దేవా ఆ యొక్క దేవా ఆ యొక్క శ్రమల ఎందునో ఆ యొక్క ప్రార్థన జీవితంలోనూ సమానభావం కలవారమై ఉండటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేమ కలిగిన రాజా తండ్రి ఈ యొక్క చెరు గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ నెల ఆఖరి వారంలో వెళ్ళవాలని సంఖ్యలు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నా దేశ రక్షణ గురించి అయ్యా మీ వైపు చూస్తున్నాం తండ్రి కృపణ అనుగ్రహించండి తండ్రి కోత విస్తారంగా ఉండగా పని వారి కొరకేమి పాదాలు పట్టుకుంటున్నాం సువార్థికులను బోధికులను ప్రచారికులను దేవా లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేంగులకి రాజా అనేక కోట్ల మంది ప్రజలు ఇంకన మీ నామం నిరుగుకొని ఉండగా వాటిని బట్టి మీ పాదాలు పట్టుకుంటుండగా సహాయం చేయండి తండ్రి దేవా ఎన్నమ్మకమైన దేవా అధికారులని నాయకుల్ని సమస్తమైనటువంటి నాయకత్వాల్ని అధికారాలని మీ యొక్క అధికారం కిందకి తెస్తుండగా జాలి చేసుకోండి కరణించండి తండ్రి అయ్యా ప్రింగులని తండ్రి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో దేవా మీ కార్యం తిరిగించి అనేకుల చూడడానికి నమ్మకం ఏంటండ్రి గొప్ప సాక్ష్య లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రింగులకి రాజా మహింగులకి తండ్రి సమయంలో చూస్తున్నా తండ్రి ఎంతమంది దేవా తమ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి అయ్యా నమ్మక తండ్రి వారిని బట్టి మీ వైపు చూస్తున్నాం తండ్రి దేవా కడుపు పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని దేవా గిరిజన ప్రాంతాల్లో కరుపు ఏద పరిస్థితుల్లో ఉన్నవారిని అయ్యా దేవా మురికివాడల్లో ఉన్నటువంటి వారిని మీ పాధులైతే పట్టుకుంటుండగా జాలి చేసుకోండి కృపణ అనుగ్రహించండి కరుణించండి దేవా అనాథలను దిక్కులేని వారిని వేదోరాంటుని మీ పాస్ అనేది అయితే కొట్టుకుంటున్నాం స్త్రీలు వృద్ధుల పిల్లలను మీ పాస్ అనిధులైతే కొట్టుకుంటున్నాను దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మీ పాస్ అని దేవా అయ్యా శ్రమల ద్వారా హింసల ద్వారా అయ్యా నమ్మకమైన తండ్రి నిరాశ ని ద్వారా తండ్రి దేవా బంధకాల్లోనూ శ్రమల్లోనూ ఉన్నవారిని అయ్యా మీ పార్నిధులు అయితే కొట్టుకుంటుండగా జాలి చేసుకోండి ఆదరించండి గర్ణించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ యొక్క సమయంలో తండ్రి అయ్యా శత్రువు ఎంతగానో దేవ శోధిస్తున్నటువంటి జీవితాలను బట్టి మేము వైపు తండ్రి కృపను అనుగ్రహించమని అయ్యా సత్తుగా అయ్యా మీ మీ మీ యొక్క రాజ్యానికి వారసులుగా అయ్యా నమ్మకం ఏంటండ్రి ఆ యొక్క ప్రేంగులు ఏంటండ్రి రక్షణ దేవా ప్రియంగులగిన రాజ కార్యమును వారు త్రోసిపుచ్చేవారుగా ఉండకుండా అంగీకరించి మీ వైపు చూసేవారుగా ఉండటానికి సాయం చేయండి అంత దినాల్లో ఉన్నంతండ్రి అయ్యా నామక క్రైస్తువులను సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి విద్యపడుతున్న వాక్యం సత్యమైన సత్యవాక్యం గాను అనేకుల్లో మీ పాస అనేది కృపను అనుగ్రహించండి ఇలా ఎంతమంది అయితే మీ నామం కొరకు సమర్పించుకొని దేవ నమ్మకం అయిన తండ్రి ప్రింగుల రాజా గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో తమ కుటుంబాలతోటి వెళ్ళి ఇటువంటి సదుపాయాలు లేని స్థితిలో తండ్రి మీ కొరకే నిలబడి ఉన్నారో వారిని బట్టి మీ చూస్తున్నాను తండ్రి కృపణ అనుగ్రహించండి సహాయం చేయండి యా వారి యొక్క వస్తృత క్రతలను మీ యొక్క పరిషత్ దాన్నిలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ కఠినమైన ప్రాంతాల్లో కఠినమైన నాయకత్వాలు కఠినమైనటువంటి దేవ ప్రభుత్వాల క్రింద తండ్రి నమ్మకమైన దేవ నిందను హింసను అయ్యా ఆచరణను అయ్యా బంధకాల ద్వారా అయ్యాశ్రమల ద్వారా అయ్యా అతసాక్షులుగా నిలబడినటువంటి మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కుటుంబాలని సంఘాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి కృపను అనుగ్రహించండి విడుదల అనుగ్రహించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రింగులగిన రాజా మహిళలిగిన తండ్రి అయ్యా మాకు ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛను బట్టి మీ కొందనాలు ఇంతవరకు ఉన్నటువంటి దాన్ని మేము వినియోగించుకునే వారంగా జ్ఞానం కలిగిన వారంగా ఉండటానికి అయ్యా మీ యొక్క తోటలో పనిచేసే వారంగా ఉండటానికి కృపను అనుగ్రహించండి ప్రేమ కలిగిన రాజా అటు కృపకై అయ్యా అటు దయకై మీ పాదాలు పట్టుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ వేసుక్రీస్తు వారి పరిశుతమైన నామలో బ్రతిమాలు వేరుకుంటున్నాం आमेन, आमेन, चंदक्य देवि वाक्य ध्यान चार्थ సోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడ మహోన్నతుడా మహాగ ఏ ప్రభ మా ప్రియగా పరలోకపతాండి నీ ఘనమైన మహిమ నామానికి స్థుతుల స్రోతాలు అర్పించుకుంటాం గొప్ప దేవ ఈ గడిచిన ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నీ పుకోలు భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలపులో నిలబెట్టుకున్నారు నాయన దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినాలు మాకు అనుగ్రించినారు ప్రభా దాన్ని నీకు వందన ప్రభా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటాం అయినా సమస్త ఘనత్వ మహిమ ప్రభావములు మహాతేజస్సు మహా ఈశ్వర్యం మీకే కలుగును కాక హలలీయ నా దేవా యేసు ప్రభావ మీ వాక్యం ధ్యానిస్తాను కా ప్రభావ మీరే మా టీకర్ సరి చేయని ప్రభావ మీకు పరిశుధాత్మ నటింపు మాకు అనుగ్రహించండి ప్రభావ మీ సత్యమే గ్రహించలాగన మీరే మాకు సహాయకలు కూడా నడిపించమని యేసు క్రీస్తు పరిశుధనా ప్రార్థిస్తాం గ్రంథం గురించి మనం ఒక వాక్యాన్ని చూస్తున్నాం ప్రవక్త అయిన ఏహెచ్క గ్రంథము రెండో అధ్యాయము మొదటి వచ్చిన ముందు ఒక వార్తలు మనం చూస్తున్నాం నా వాయిస్ వినిపిస్తుందాపిస్తుంది రవి ఏహెచ్క గ్రంథం రెండో అధ్యాయము మొదటి వచ్చిన దేవుడు మాట్లాడుతుంది ప్రవక్తితో నరపుత్రుడ నువ్వు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవాలని ఆయన నాతో మాట్లాడి మాట్లాడినప్పుడు నన్ను ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టను అప్పుడు నాతో మాట్లాడిన స్వరము ఇంటిని చూడండి దేవుడు ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఏహెచ్కేలు ఒక దర్శనం చూస్తున్నాయన దేవుని యొక్క దర్శనము చూస్తున్నాడు అక్కడ చూడండి ఆ దర్శనం ఆ దర్శనంలో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు లేచి చక్కగా నిలబడము అన్నాడు కాబట్టి ఎందుకు వేయించుకెళ్తూ ఆ రీతిగా దేవుడు మాట్లాడుతు అన్నప్పుడు ఆయన చక్కగా లేడనా లేక ఎందుకు చక్కగా నిలబడాలా అనే విషయము ఉన్నాడు తర్వాత నిలబడితే నేను ఈతో మాట్లాడతానని చెప్తున్నాడు అంటే నువ్వు నీవు చక్కగా నిలవబడము అన్నాడు అంటే అప్పుడే నేను నీతో మాట్లాడుతానన్నాడు అంటే చక్కగా నిలబడకపోతే ఆయన మాట్లాడా ఎందుకు ఆ రీతిగా చెప్తున్నాడు దేవుడు అన్నప్పుడు చూడండి నీవు అన్నప్పుడు దేవుని వాక్యంలో జీవం ఉంది కదా కాబట్టి ఇది మన దేవుని బిడ్డలందరికీ వర్తిస్తుంది మనకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఏహెచ్కేళ్ళకి ఆరు ఆ కాలంలో ఏహెచ్కేళ్ళతో మాట్లాడే దేవుడు ఈ కాలంలో మనకు కూడా ఆయన ఆయన వాక్యంతో మాట్లాడుతూనే ఉన్నాడు యుగ యుగంలో నుంచి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు అనేక పర్యాల నుంచి ఆయన మనతో మాట్లాడుతూనే ఉన్నాడు కాబట్టి ఎందుకు చక్కగా నిలబడాలా అంటే చక్కగా నిలబడగాలంటే కానీ ఎట్లా అర్థం చేసుకోవాలన్నప్పుడు చూడండి మన జీవితాలు ఎట్లా ఉండాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు అంటే ప్రభువు ఎందుకు ఆదిత్యగా ఒక ప్రవక్తంతో మాట్లాడుతూ చక్కగా నిలబడదు కాబట్టి చూడండి ఈ చివరి కాలంలో ఆయన రాకడి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనము మనం చూస్తాం ఆమోసి జ్ఞానంలో కూడా వాక్యం మనకి జ్ఞాపం వస్తూనే ఉంటుంది చక్కగా కట్టబైన గోడ కాబట్టి గోడ అనేది దేవుని బిడలకు సాదుష్యం అని వాక్యం చెప్తుంది ఆ గోడ చక్కగా ఉన్నప్పుడు ఆ గోడకు పైన దేవుడు మట్టబ గుండు మనం చూస్తాం ఆమోస గ్రంథం ఏడో అధ్యయం ఏడో వచ్చిందో అంటే గోడ దేవుని బిడ్డలకు సాదృష్యం ఉంది అది చక్కగా ఉన్నప్పుడే ఆయన మనకు సిరసలాగుంటాడు ఆయన మట్టభ గుండు ఆయన కొలత వేసినప్పుడు ఆ కొలతకు మనం సరిగా ఉన్నమా లేదా అనేది దేవుని వాక్యంతో మనం మనం మనం పరిశీలించుకోవాలా కాబట్టి పాత నిబంధన కాలంలో ఎందుకు ఏహెచ్కేళ్ళతో దేవుళ్ళు మాట్లాడుతున్నారు అంతమంది యాజకులు ఉన్నారు అంతమంది ఆ కాలంలో ఎంతోమంది ప్రవక్తలు కూడా ఉన్నారు సత్యాన్ని ప్రకటించే ప్రవక్తులు ఉన్నారు అబద్ధాన్ని ప్రకటించే ప్రవక్తలు కూడా ఉన్నారు కానీ ఏహెచ్కేళ్ళకి దర్శనరీతికి ఎందుకు మాట్లాడమంటున్నప్పుడు వాళ్ళు చక్కగా లేరు ఏహెచ్కేలు అందుకే నేను మాట్లాడలేకపోతున్నా కాబట్టి నువ్వు లేచి చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాప్పుడు చూడండి ఆయన దర్శనరీతిగా ఆయన ఎప్పుైతే ఆయన ఆ ఆ యొక్క స్వరం విన్నడు ఆయన లేచి నిలబడినప్పుడు ఏం జరిగిందన్నప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చిందని నిలబెట్టాను చూడండి దేవుడి స్వరం విన్నడు కాబట్టి ఆయన లేచి కదా అంటే ఆయన మనం లేచి నిలబడాలా అనే దానికి సాదృశ్యంగా ఏంటంటే మనం ఎందుకు లేవాలా ఎందుకు నిలబడాలన్నప్పుడు చూడండి నిలబడటం అంటే ఏంది లేచి నిలబడటం అంటే కిందన్న వాళ్ళు పైకి లేచి నిలబడటం కాబట్టి ఇంకా నిలబడకపోతే ఎక్కడున్నట్టు భూమి మీదనే ఉన్నట్టు అంటే కూర్చో ఉన్నట్టు లేకుంటే ఎక్కడో ఉన్నట్టు కాబట్టి నువ్వు నువ్వు లేచి నిలబడాలా అని దేవుని వాకించెప్పుంటే మనం కూడా ఆయన పక్షంగా లేచి నిలబడాలా ఆయన నీతిని సత్యాన్ని ప్రకటించడానికి మనం లేచి నిలబడాలా నిలబడాలంటు అంటే మామూలుగా నిలబడేది కాదు ఆయనకు రోషం కలిగి పౌషం కలిగి ఆయన పక్షంగా ఆయన నీతిని ప్రకటించేవారు లాగా మనం నిలబడాలా ఈ లోకంలో నిలబడాలంటే ఆ కాలంలో ఎవరు నిలబడలే ప్రవక్త ఆయన దర్శించే టయానికి ఎవరు లేరు ఆయన కనిపించలేదు కానీ ఏయించుకెళ్ళే కనిపించింది అక్కడ కాబట్టి వాళ్ళంతా ఇస్రాయల్ అక్కడంతా ఉండి యాజకులతో బాగా ఆడమరిగా జీవిస్తున్నప్పుడు ఈ ఈ ప్రవక్త దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వింటున్నాడు ఆయన స్వరం కాబట్టి ఎందుకు చక్కగా నిలబడాలన్నప్పుడు అందరూ చక్కగా లేరన్నప్పుడు కాబట్టి చక్కగా అన్నప్పుడు వెళ్ళి పర్ఫెక్ట్గా ఉండాలా చూడండి నువ్వు లేచి పర్ఫెక్ట్ గా తయారు కావాలా నీ ఆత్మీయ జీవితం పర్ఫెక్ట్ గా తయారు కావాలా మన జీవన విధానం పర్ఫెక్ట్ గా తయారు కావాలా చక్కగా ఉన్నాడా ఒక ఆత్మీయ జీవితంలో కాదు మన సాంఘిక జీవితంలో మన శారీరకమైన జీవితంలో ఆత్మీయమైన జీవితంలో సాంఘిక జీవితంలో సామాన్యమైన జీవితంలో కూడా మనం నిలబడాలి చక్కగా ఉండాలా ఒక దాంట్లో చూడండి ఆయన ఎప్పుడైతే ఆ రీతిగా మాట్లాడిండో అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు నువ్వు నిలబడనప్పుడు మాట్లాడినప్పుడు దేవుని ఆత్మ ఆయనలోకి వచ్చి ఆయన నిలబెట్టాను అన్నప్పుడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడు మనం నిలబడగలం అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నీలో వచ్చినప్పుడు నువ్వు ఆయన ఆత్మని నిలబెట్టాలంట చూడండి దేవుని ఆత్మ నువ్వు నిలబెడతాది నువ్వు నిలబడగలిగితే ఆయన స్వరం మనం విన్ని ఎప్పటికీ మనం ఆయనకి విధేత అప్పుడు ఆయన విధేత చూపించినప్పుడు దేవుని ఆత్మ నిన్ను నిలబెడతాడు చూడండి ప్రవక్తలందరూ అంత ధైర్యంగా అయింది ఎట్లా కేవలం దేవుని ఆత్మ దేవుని ఆత్మనే వాళ్ళని ఆ రీతిగా నడిపించింది ఆయన ఆత్మ ఎప్పుడైతే వాళ్ళ హృదయంలోకి వచ్చిందో అప్పుడు వాళ్ళు ఎంతగానో దేవుని సత్యాన్ని ప్రకటించిన శిష్యులు చూస్తే అపోస్తల కార్యం మరండో అధ్యాయం చూసినప్పుడు ఆ మేడగది నుంచి వాళ్ళు కిందికి దిగి ఏం జరిగింది వాళ్ళు వాగ్దానం చేసినప్పుడు రవా మాకు ఆదరణకర్తను పంపిస్తానని వాళ్ళు ప్రార్థన చేసింది ప్రార్థన చేసి కనిపెట్టుకున్నప్పుడు దేవుని ఆత్మలు వచ్చినప్పుడు అప్పుడు రోషం కలిగి ఆ కిందికి దిగి వచ్చి మొట్టమొదట ఏ ఏ ప్రవచనం జ్ఞాపకం చేస్తారు పేర్తులు అంటే అంత పవర్ అంత అంత అంత స్థిరంగా వాళ్ళు నిలబడిందంటే దేవుని ఆత్మలే వాళ్ళు నిలబెట్టింది ఆ రీతిగా కాబట్టి ఆయన ఆత్మ మనలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన అంత రోషం కలిగి నిలబడతామంట దేని విషయాన్ని కూడా మనం భయపడమంట అంతకుముందు పేతులు భయపడాలి కదా సైనికులను చూసి ఏసుబాబు ఎవరో తెలియదని చెప్పేసి ఆయన శిష్యులంతా భయపడి పారిపోయినారు ఆయన ఆయన పట్టు ఆయన అప్పగించే టైం ఆ గీస్తమైన తోటలో ఆయన పట్టుకున్నప్పుడు సైనికులు వచ్చి అందరూ పారిపోయినారు చూడండి భయం లే భయం ఉండే వాళ్ళకి కానీ ఎప్పుడైతే తర్వాత ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరూ కనపరుచుకొని వాళ్ళందరినీ బలపరిచినప్పుడు అప్పుడు వేసుకోక చెప్పుడు ఆహ్వానం పెట్టేటప్పుడు చెప్పుడు ఆధారకర్తని మీ దగ్గర పంపిస్తాను మీరు కనిపెట్టండి ఇదే దేశ ఈ దేశం నుంచి నువ్వు వెళ్ళొద్దు కనిపెట్టుకుంటాడు చూడండి అప్పుడు వాళ్ళది కనిపెట్టుకున్నప్పుడు అప్పుడు పరిశుధాత్మ అభిషేకం వాళ్ళు పొందుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు ధైర్యంగా నిలబడగలిగినారు అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ కాలాలు ముగించేంత వరకు ఆయన కొరకు నిలబడరు వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ధైర్యంగా వేసుకోమరి చెప్పింది ప్రకటించిన సువార్త చూడండి అలాంటి సువార్త ప్రకటించే వాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ ఏం ప్రకటిస్తున్నారు మనం ఏం ప్రకటిస్తున్నాం ఈ కాలంలో రక్షణ అనుభవమే లేదు చూడండి ఆదరణకరమైన వాక్యాలు మనం చెప్తున్న మంచిది మనుషులను ఆదరించాలా కానీ నీ రక్షణను కాపాడుకోవాలా నీ రక్షణను కొనసాగించుకోవాలా శ్రమల కాలంలో మనం ఉంటున్నాం మన విశ్వాసాన్ని ఎట్లా బలపరుచుకోవాలా మనం ఏ రీతిగా ప్రభు సన్నిహితంగా మనం జీవించాలా ఎందుకు ఈ లోకంలో ప్రభు మనం తీసుకువచ్చిండు అనేది మర్చిపోయినప్పుడు ఎవరో ఒక జ్ఞాపకం చేయాలా ఎందుకంటే ఈ లోకంలో కలిసిపోయి మనం ఎన్ని మర్చిపోతున్నాం కానీ ప్రభు తిరిగి తన కృప ద్వారా మనకు జ్ఞాపం చేస్తూ మనం అంతగా మనం బలపరుస్తుంది ప్రభు కాబట్టి ఎందుకు మనం నిలబడాలన్నప్పుడు చూడండి మనం నిలబడాలా ఆయన నింకి దృష్టిలకు వ్యతిరేకంగా నా పక్షంగా ఎవరు నిలబడతారు ఎవరు లేస్తారు అన్నారు దావిత్ర్రాజ్ కాబట్టి ఇదెంత భయంకరమైన సంబరకాలం ఎంతోమంది దేవుని సువార్త లేదు ఎంతోమంది నశించిపోతున్నారు వాళ్ళందరూ సువార్త ప్రకటించాలా మనం మనం భయపడొద్దు ఎందుకంటే భయపడే కాలంలోనే వాళ్ళు ధైర్యంగా సువార్థ చెప్పినారు కేవలం పరిశుధాత్మతో వాళ్ళు బెదిరించిన మీరు ఏ ప్రభు నామం ఈ నామం మీరు తర్వాత ప్రకటించొద్దని బెదిరించినారు అయినా కానీ వాళ్ళంతా ఉపయోగం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు పరిశుదాత్మ పొందుకున్నప్పుడు ఆ ప్రాంతం ఆ ఇళ్ళంతా కంపించడం అప్పుడు ధైర్యంగా వాళ్ళు దేవుని వాటిని ప్రకటించడం విశేషమైన అద్భుతాలు చేయటం అవన్నీ మనం చూస్తాం ఇది కేవలం ఎట్లా నడిపించబడుతున్నప్పుడు కేవలం దేవుని ఆత్మ పరిశుధాత్మ అభిషేకం మనం పొందుకున్నప్పుడు మనం ధైర్యంగా ప్రభుత్వం సాక్ష్యం ఇవ్వగలం సత్యంలోకి నా ముఖ్యముగా సత్యంలోకి మనం నడవగలం సత్యాన్ని మనం ప్రకటించగలం దేవుని ఆత్మ మనలో లేకుంటే మనం నిలబడలేము ఇక్కడ అదే వాకింగ్ చెప్తుంది అక్కడ చూడండి ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను అప్పుడు నాతో మాట్లాడిన స్వరం ఇంటిని కాబట్టి దేవుడు ఏదో చెప్తుండే హేచ్కేలకి ఏచికేలకి ఏదో బయలుపరచాలనుకుంటున్నాడు కాబట్టి ఈ రోజు కూడా మనకు దేవుడు ఏదో ఎన్నో విషయాలు మనకి బయలుపరచాలని ఆయన చూస్తూ ఉన్నాడు చూడండి ఎన్నో విషయాలు బయలుపరచాలని చూస్తున్నాం కానీ మనమే వినలేని స్థితులు ఉన్నాం కానీ ఆయన స్వరం అని వినకపోతే మనం బలపడం మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోయినప్పుడే మనం చూస్తున్నాం గత మూడు వారాల నుంచి కాబట్టి ఆ అనుభవం మనలోకి మనం పోయినప్పుడే మనం మన విశ్వాసంలో స్థిరంగా నిలబడం ఏ ఏ శోధనకైనా మనం నిలబడి విశ్వాసంతో మనం జయించి మనం ముందుకు పోగలం ఎందుకు ఆ రీతిగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇస్రాయల్ ప్రజల గురించి చూడండి ఆయన ఎలాంటి టైంలో ఉన్న ఐదో వచ్చిన ఐదో వచ్చిన ఏందంటే వారు చూడండి ఐదో వచ్చిన ముందు మూడో వచ్చినం లేముందంటే ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడ నా మీద తిరుగుబాటు చేసిన జల్లు ఎద్దకు ఇస్రాయిల్ ఎద్దకు నేను వారు వారి పితరుల నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు చూడండి ఇస్రాయల్ ప్రజల గురించి చెప్తుండే అక్కడ వాళ్ళు దగ్గరికి పంపిస్తున్నా ఎంతోమంది ప్రవక్తల్ని పంపించినా ఆయన అనేక పర్యటించాన్ని పంపిస్తున్నారు దేవుడు బిడల దగ్గరికి ఎంతమందిని పంపించినా కానీ వాళ్ళు ఇంకా తిరుగుపడతానని చేసి ఈ రోజు కూడా అంతే అందుకే పౌలు ఆ విషయం జ్ఞాపకం చేస్తారు వారికి దృష్టాంతరంగా సంభవించి ఏగాంతం మనకు బుద్ధి కలగటిగా ఇవన్నీ రాయబడి అని మొదటి కొరిందల పత్రిక అధ్యాయం చూస్తారు కదా వాళ్ళు అనేకలు ఇష్టలుగా ఉండలేకపోయి అని అంటే వాప్సం పొందుకున్నారు ఆ మేఘంలో మోసేగారు వాళ్ళు వాప్సం పొందిన అన్ని చేసింది కానీ అనేకలు విష్ణులుగా ఉండలేకపోతున్నాయి కాబట్టి వారు వారు ఆశించినట్టు మనం ఆశించవద్దు అంటాడు అక్కడ పౌరు అంటే అవి తిరిగి తిరిగి మన కాలంలో నెరవేర్తి ఈరోజు నెరవేరుతుంది కూడా కాబట్టి అలాంటి టైంలో మనం ఉన్నప్పుడు మనం ఏ రీతిలో ప్రభుత్వరకు నిలబడాలా నీ నీ పిలుపు ఏంది నీ ఏర్పాటు ఏంది నువ్వు నువ్వు పిలవబడ్డావు ఆయనతో నువ్వు ఒప్పుకొని చేసుకున్నావు ఆయనతో నువ్వు నువ్వు ఒడంబేసుకున్నావు ఆయన ఆయన సత్యాన్ని ప్రకటిస్తాను మనం తిరుమలించుకున్నాం మనమంతా కాబట్టి మనం ఈ చివరి కాలంలో ఉంటున్న మనము ఆయన కొరకు మనం నిలబడి అనేకుల్ని సత్యంలో నడిపించాలి భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం ఈ రోజు కూడా తిరుగుబడతానం చేస్తున్నారు మనుషులు ఆయన తిరిగి సిరువు చేస్తున్నారు పాపం చేసి కానీ అలాంటి వాళ్ళకి మనం ఎట్లా వాళ్ళకు ఉపశమనం కల్పించాలన్నప్పుడు ఇలాంటి వాక్యాలు మనం వాళ్ళకి ప్రకటించాల వాళ్ళ జీవితాలకి కనుముపు కలిగే వాక్యాలు ప్రేమతో దేవుని వాక్యాలను మనం ప్రకటించాలి ఆయన ఈశ్వరీ లోకల్కి వచ్చినప్పుడు ఎంతగానో ప్రేమతో చెప్పింది ఆయన వాక్యం ఎంతగానో అనేకమైన ఉపమానాలు చెప్పింది ఆయన వాళ్ళకి వినుక వినుటకు ఆసక్తి కలిగిన కొలది ఆయన ఎన్నో ఉపమానాలు చెప్పిండు వాళ్ళకి అర్థమేలాగా చెప్పింది వాక్యాన్ని కాబట్టి ఎంతోమంది ఆయన్ని స్వీకరించినట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి మనం ఎట్లా ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం చూడండి ఇక్కడ ఉంది వాక్యం చూడండి ఐదో వచ్చింది కనుక వారు వారు వినో వినకపోయినో తమ మధ్య ప్రవక్త ఉన్నడని తెలుసుకున్నట్లు యుగోవ ఇలాగే సెలవు ఇచ్చను ప్రకటించవాలని నరపుత్ర నీవు బ్రహ్మాందండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరిగి చున్నావు తేళ్ల మధ్యన నువ్వు నియంతిస్తున్నావు ఆ జన్మలకు భయపడకము వారి మాటలకు భయపడకము వారు తిరుగుబాటు చేయవారు కనుక వారికి భయపడకము చూడండి ఎందుకు ఆ రీతికి చెప్తాను అంత భయంకరంగా ఉంది కాబట్టి అలాంటి టైంలో ఆ తేళ్ల మధ్యలో ఉన్నాం ఆ గచ్చ పొదల మధ్యలో మనం ఉన్నాం ఖచ్చితంగా మనకు మళ్ళు పుచ్చుకుంటే కదా ఆ మార్గంలో కోరుకుంటే మన ఖచ్చితంగా మనకి శ్రమ ఉంటుంది కానీ ఆ శ్రమ ఉన్న కానీ మనం వాళ్ళకి దేవుని వాక్యం అనేది మన చూస్తున్నాం చూడండి తర్వాత చూసినప్పుడు పదో వచనంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూస్తున్నాం మనక్కడ ఏంటంటే నేను చూచి చూడగా గ్రంథము పట్టుకున్న ఒక చెయ్యి నా ఎద్దకు చేపబడేను చూడండి ఆయన ఆయనంతా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఆయన చెప్తున్నాడు పోయి ఇస్రాలు ప్రజలు ప్రహరించు హెచ్కెలు అని చెప్పి చెప్తున్నాడు అక్కడ కానీ తర్వాత సడన్ గా మళ్ళా ఒక ఒక ఆయన ఒక విషయం అక్కడ ఏం చూ చూస్తున్నాడంటే నేను చూచుచుండగా ఆయన అట్లనే చూస్తున్నాడు దేవుని స్వరం వింటున్నాడు ఆయన ఏం మాట్లాడతాడు అంతా వింటూ ఉన్నాడు ఆయన కానీ ఆయన విన్నప్పుడు ఏం జరిగిందన్నప్పుడు నేను చూచుచుండగా పదో వచ్చినందు గ్రంథము పట్టుకున్న ఒక చెయ్యి నా ఎద్దకు చేపబడిను ఒక గ్రంథం ఉందంట ఆ చేతులు అది పరలోకంలో దేవుని చెయ్యి అది దేవుని హస్తము ఆయన ఎద్దకు చేపబడింది దాని ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడిన వెయ్యి ఉండేను చూడండి దేవుడు హేచ్కెళ్ళి దుఃఖిస్తున్నాడు ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా కాబట్టి మనం అట్లా చూడాలా అనే విషయము దేవుడి మనతో మాట్లాడుతున్నాం అందుకు పర్యాణించి చూడండి అంటే రాబోయే దినాల్లో ఇసారి ప్రజలు ఎట్లా తిరుగుబడతానని చేస్తే వాళ్ళకి ఎలాంటి భయంకరమైన శిక్ష ఉంటుంది ఎలాంటి శ్రమలు రాబోతుంది అని ఏహెచ్కే లకి దేవుడు చూపిస్తున్నాడు ఆ గ్రంథంలో రాయబడిన అన్నిటిని ఆయన ముందు ఇప్పుతున్నాడు ఏహెచ్కేలు ముందు ఇప్పుతున్నాడు ఆ గ్రంథాన్ని అంటే ఏం జరగబోతుంది ఏం రాయబడింది అందులోని ఏహెచ్కేళ్ళకి చూపిస్తూ ఇప్పుతున్నాడు ఆయన అక్కడ చూడండి ఆయన నా ముందు విప్పగా అది లోపటను వేలుపట్టును రాయబడినదే ఉండెను చూడండి అంటే అది బయట రాసింది లోపట రాసింది అంటే ఒక గ్రంథపు చుట్ట ఆయనకి దేవుడు ఆయన ముందు పడుస్తున్నాడు అది లోపలనే వేలు పెట్టిన రాయబడినే ఉండేది మహా విలాపములు మనో దుఃఖములు రోదను అందులో రాయబడి ఉండేది చూడండి ఎంత భయంకరమైన శ్రమలకు సంబంధించింది అక్కడ రాయబడి ఉందంట అక్కడ ఏచిల్ చెప్తుండ మహావిలాపములు ఉన్నాయి మనో దుఃఖములు అని రాయబడి ఉన్నాయి కాబట్టి అలాంటి టైంలో ఇప్పుడు మనం వింటున్నాం కదా ఎక్కడ భయంకరంగా విలాపములు ఎంతోమంది చనిపోతున్నారు కుటుంబంలో సమాధానం లేదు ఎంతోమంది వ్యాక్సిన్ ద్వారా ఎంతోమంది చనిపోతున్నారు భయంకరమైన అమల కాలంలో మనం అవుతున్నాడు కాబట్టి ప్రవర్తక దేవుడు చూపిస్తున్నాడు ఏం చెప్తున్నాడు అవన్నీ నేను చూస్తున్నప్పుడు రాయబడి ఉంది తర్వాత మూడో వచ్చినంలో మూడో అధ్యాయంలో మరియు ఆయన నాతో ఇట్లా ఇలాగూ సెలవిచ్చాను నరపుత్రుడ నీకు కనబడిన దాన్ని భక్షించుము చూడండి ఆ గ్రంథముల్లో ఉన్నదాన్ని తిరగమంటున్నాడు అంటే మహావిలాపుడు మనోదుముల అవన్నీ నువ్వు ఆహారంగా తీసుకోమంటాడు అక్కడ నువ్వు దానిని నీకు కనబడిన దాన్ని భక్షించము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయల్ ఎద్దకు పోయి వారికి ప్రకటన చేయము అంటే ఈ ఈ శ్రమలు మీదకి రాబోతున్నాయి కాబట్టి ముందు ప్రవక్త చెప్తున్నాడు ఇది నువ్వు దుఃఖంగా తీసుకోవాలా అంటే ఇవన్నీ నువ్వు నువ్వు అంటే నువ్వు సహించాలా ఈ గ్రంథంలో రాబంటే ఎన్ని శ్రమలు మన రాబోయే శ్రమలు మనకి ఫస్ట్ మనం ఏం చేయాలంట వాటిని భక్షించాలంట తినవేమంటున్నాడు అది తీసుకొని ఇస్తలే ప్రకటించాము అంటే అది నువ్వు తీసుకోవాలా అంటే అందులో ఏం రాయబడ్డాయి ఎలాంటి శ్రమల గురించి దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి ఏ శ్రమ రాబోతుంది లోకంలో వాళ్ళ జీవితాలు ఎప్పుడైనా మార్చుకోవాలా వాళ్ళకి ఎప్పుడైనా కనువిప్పుగలగాల అని ఎయించుకెళ్ళి దేవుడు మాట్లాడుతూ ఆ గ్రంథాన్ని ఆయన తీసుకొని పోయి తినేసి ఇస్తారు ఎద్దకుపోయి ప్రకటించమని కాబట్టి ఇష్టాలు అన్నప్పుడు పాత నిబంధన కాలమైన కొత్త నిబంధన కాలంలో ఇస్తారని ఒకటే ఆయన ఆయన రక్షణ స్వీకరించిన వాడు అందరూ ఇస్రాయల్ ప్రజలపై సాధిష్యం కాబట్టి అసలైన ఇస్రాయల్ ఆత్మీయ మందు బాహ్యంలో వీధులైన వాడు కాదు అంతరంగ మందు యూదులైన అసలైన యూదుడు ఇస్రాయల్ దేశంలో పుట్టినంత మాత్రడు యూదుడు కాదు అంతరంగ మందు నువ్వు నువ్వు యూదుడిగా మార్చబడాలా నీ హృదయం ప్రభు ద్వారానే నీకు రక్షణ అనేది స్వీకరించినప్పుడు నీ ఆత్మీయ ఇస్రాయల్గా మారపడు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు అక్కడ తర్వాత ఆయన నోరు తెరవ నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథం నాకు తినిపించి నరపుగా నేను ఇచ్చిన ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానిపై కడుపు నింపుకొని అని నాకు తెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వల్లే మధురంగా ఉందని చూడండి తేనె వల్లే మధురంగా ఉందంట చూడండి చూడండి ఆయన ఏ రీతిగా అర్థం చేసుకున్నాను శ్రమ ఆయన దేవుడు తినిపించినప్పుడు ఆయనకు మధురంగా ఉందంట మనో విన మనో దుఃఖములు మనోవేదనలు ఎంతో విలాపంలో ఉన్న ఆ గ్రంథాన్ని ఆయన తీసుకున్నప్పుడు ఆయనకి దేనె వల్ల మధురంగా ఉందంటూ ఎందుకు అంటే ఎంత శ్రమలోనూ ఫీల్స్ ప్రవక్తను దేవుడు అర్పిస్తున్నారు ఎంత శ్రమంలోకి దేవుడు ప్రవర్తన ఈ శ్రమ దేనికి సంబంధించింది అన్నప్పుడు ఇక్కడ మనం సకరణ గ్రంథంలో నుంచి ఐదో అధ్యాయం ఒకటో ఇదే ఇదే ఒక వాక్యం ఇక్కడ చూస్తాం ఇక్కడ మరియు ఐదో అధ్యయం మొదటి వచ్చిన మరియు లోపటను వెలుపట్న రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న వేసి ఉన్న ఒక గ్రంథ ఒక గ్రంథము సింహాసన మందు ఆశనైన వారి కుడి చేత నేను చూచి చూడండి ఇక్కడ అక్కడున్న వాక్యము మూడు అధ్యయంలో ఉన్న వాక్యం ఉన్న వాక్యం కనిపిస్తాము చూడండి అక్కడ ఇక్కడేమో ముద్రలు కనిపిస్తుంది అక్కడేమో ఒక మా ఎన్నో విలాపములు కనిపిస్తుంది అంటే మొ ఏడు ముద్రలు కదా ఏడు ముద్రలు కలిగిన ఒక గ్రంథం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఏడు ముద్రలు ఏడు మొదటి ముద్ర ఇప్పినప్పుడు రెండవ ముద్ర ఆరో ముద్ర అన్నీ ఇప్పినప్పుడు ఏం జరిగిందో అవన్నీ జరుగుతున్నాయి అవన్నీ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఏజ్ కెలకు అవి కానీ దాన్ని దాన్ని అది సంపూర్ణ మనం బాగా అర్థం చేసుకుంటే ప్రకటన గ్రంథం నుంచి ఆ ఏడు ముద్రల గురించి అక్కడ చూస్తాం మనం ఏం జరిగిందనేది కాబట్టి అయితే శ్రమలకే సాదృశంగా కనిపిస్తూ ఉంటుంది క్రైస్తవుల మీదకి ఏమీ శ్రమ రాబోతుంది రాబోయే దగ్గర ఎట్లా తీపిస్తుంది మనుషులు అవన్నీ ఆ సంఘాలకు ధ్యానించినప్పుడు మనకు కనిపిస్తుంది ఆ ఏడు ముద్దలు విప్పినప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలా ఈ ఇలాంటి శ్రమల కాలంలో ఉంటున్నప్పుడు వాళ్ళ మీద శ్రమ రాబోతున్నది ప్రవక్తలు లేచి నిన్న ఏ హెచ్కేలో నేను మాట్లాడుతున్నా ఇప్పుడు తీసుకొని వాళ్ళు చెప్పు పోయి ఇస్రాయల్ ప్రజలు పోయి చెప్పు వాళ్ళు నా మీద తిరుగుబడతానని చేసి ఇక్కడ వాళ్ళ జీతాలు మార్చుకొని నన్ను నన్నే రాజుగా నన్నే రక్షకులుగా స్వీకరించాలా అని చెప్పు వాళ్ళకు పోయి పైన పైన కాలంలో రాబోతుంది ఎప్పుడైనా వాళ్ళ జీతాలు మార్చుకోమని ఆ బాధని ప్రవక్తలు తినిపిస్తాడు చూడు ఎంత భారబరితమైన సేవ జీవితం ప్రవక్తలంతా చూడదు కాబట్టి అలాంటి అలాంటి భారాన్ని మనం కూడా ఆయన పక్షంగా నిలబడుతున్నాను అనుకుంటున్న మనం కూడా మనం అందరం కూడా అలాంటి భారాన్ని మనం తీసుకోవాలి ఎందుకంటే శంగలు రాబోతున్నాయి కదా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది స్థమలు కాబట్టి చూడండి ఆశ వైపు చూసి తర్వాత చూడండి అతను ఏం రాయబడి ఏముందో అని చెప్పి వ్యవహన్ భక్తుడు అంతా అక్కడ ఎవరు ఈ ముద్దలు ఇప్పుతారండి కానీ ఏ ప్రభు తప్ప ఎవరు కూడా ఈ ముద్దలు చెప్పలేరు కాబట్టి ఆ రోజు ఏహెచ్కేలకి దర్శనరీతిగా చూపించిన దేవుడు ఈరోజు మనకి ఆ ముద్దలు ఎక్కువకున్నప్పుడు ఏం జరుగుతుందో ఏం ఏం జరగబోతుందన్నీ మనం చూస్తున్నాం కాబట్టి కేవలం మనం మన కబు వల్లనేది కలిగింది కాబట్టి మన ఆ రీతిగా ఉండాలి ఎందుకంటే ఇది ఇది ఎందుకు ఎక్కడికి పోతుంది ఈ ముగ్గురులో అన్నప్పుడు చూడండి అందుకే జక్రే గంధంలో నుంచి మనం ఒక వాక్యం చూస్తున్నప్పుడు ఎందుకంటే మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి మనం ఇంట్రొడక్షన్ లాగా చూసుకుంటాం చూడండి ఐదో అధ్యాయం మొదటి వచ్చిన మనం జక్రే గంధం అధ్యాయం మొదటి వచ్చిన నేను నేను మరలా తేరి ఎగిరిపోవ్వు పుస్తకము ఒకటి నాకు కనబడను నీకు ఏమి కనబడుచున్నదని అతని అడుగగా నేను ఇరవై మూల నిడివి పది మూల వెడల్పు గల ఒకటి నాకు కనబడుచున్నది అంటే ఎక్కడే దర్శనం ఇక్కడ కూడా ఎక్కడే కూడా దర్శము కాబట్టి ఒక పుస్తకము ఎగిరిపోతుందంట కాబట్టి ఏంది ఏముంది పుస్తకంలో ఉన్నప్పుడు చూడండి ఏముంది అక్కడ నిలవచ్చింది అందుకు అతను ఇది భూమి అంతటి మీదకి బయలువెలి శాపమే ఈ లోక మీదకి శాపం బయలుదేళ్తుంది శాపం బయలుదేరింది కాబట్టి ఆ శాపము బయలుదేరితే మనుషులు అందరి మీదకి అది పట్టబోతుంది మనుషులు శాపం తెగుళ్ళు తొలి పట్టబడిపోతుంది త్వరగా కాబట్టి మరి నేనేం చేయాల ప్రవ్వ నేను కథ చెప్తున్నాడు నువ్వు తీసుకొని ఈ గ్రంథాన్ని భక్షించి పో చెప్పు ఇస్తుంది వాళ్ళు పోయి ప్రకటించి నేనేం నేనేం చెప్పాను నీకు ఏమేమి తీసాను నేను చెప్పాను అటు పోయి ప్రకటించేవాడు వాళ్ళ మీద శాపం రాల్రెడీ శాపం బయలుదేరింది కాబట్టి మనం ప్రార్థన చేసి ఏముని వాటిని మనం ప్రకటించినప్పుడు వాళ్ళ హృదయాల్లో వాళ్ళు అది రాసినప్పుడు వాళ్ళు వాటి విముక్తి పొందుతున్నారు చూడండి కాబట్టి చూడండి ఇది బయలువే చాపము దానికి ఒక ప్రక్కన రాసిన దాన్ని బట్టి దొంగలీలు వారందరూ కొట్టివేయబడతారు రెండవ ప్రక్కన రాసిన వాళ్ళు దాన్ని బట్టి అప్రమాణికులు కొట్టివే మనం చూసినాం కదా వెలుపట లోపల రాయబడింది కాబట్టి వెలుపట ఏం రాయబడింది లోపల రాదు కాబట్టి ఇది చాలా ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టమే కానీ ప్రభు ఆయన కృప ద్వారా మనకి చూపిస్తుంది కాబట్టి చూడండి ఎందుకు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇది శాపం బయలుదేరింది లోకం మీద కాబట్టి శాపం బయలుదేరినప్పుడు చూడండి మన మోసే కాలంలో మనం చూసినప్పుడు పురావు సన్నిధంతా అక్క రెండు వాళ్ళు అంతా తిరుగుబడతాను చేస్తు అభిరాము ఆదం వాళ్ళంతా తిరుగుబడి ముగ్గురు తిరుగుబడతాను చేసినప్పుడు దేవు యోగ వాళ్ళ మీద తెచ్చినప్పుడు మోసే చెప్పడు పడతాడు ప్రవ్వాలని క్షమించి రవ్వ అని సాగినప్పుడు మోస అడ్డుపడింది మోసే నీ పక్క తక్కు క్షణంలో వీళ్ళందరినీ చేస్తాను నీ గర్భం నుంచి మళ్ళా ఒక జేరే వాళ్ళని తీసుకొస్తే బయటకు అంటే అప్పుడు మోసే దేవుని దగ్గర ప్రాధపడి అప్పుడు ఆహార భూపాధి చేత పట్టుకొని పరగా బయలుదేరు అన్నప్పుడు వాళ్ళు చేసిన పాపాలు ప్రాచీతం జరిగినప్పుడు అప్పుడు కొంతమంది అంతా చనిపోతారు ఆ భూకంపం రావడం అంత భయంకరంగా వస్తే వాళ్ళు మీకు కానీ కొంతమంది వరకు రక్షిం పోవాలి ఎప్పుడైతే ఆ రోజు రూపార్చిత పెట్టుకుని ఇల్లుగా పెరిగిపోయి ప్రార్థన చేసి రూపం వేసిందో అప్పుడు ఆ శాపం ఆగిపోయినట్టు మనకు తెలుస్తుంది చూడండి కాబట్టి ఎంతోమంది నశించుకున్నారు కాబట్టి ఇంకా నచించిపోబోతున్నారు చాలామంది కాబట్టి వాళ్ళు కూడా నచించిపోక మనం ఏం చేయాలా దేవుని సందులో ప్రార్థన చేయాలా మోసం ప్రార్థన చేసినట్టు మోసే అడ్డుపడి ఉన్నట్టు కాబట్టి అందుకే మనం ఎంచుకాలన్న కూడా ఒక వాక్యం చూస్తాం మన చాలా ప్రజల ఈ ఆనంద పేరులో చెప్పింది బ్రదర్ ఏంటంటే నేను దేశంలో పాడు చేసుకున్నట్లు ప్రాకారమును గిట్ట ప్రశ్నకు పెద్దలైన సందుల్లో నిలబడ్క తగిన వాడు నేను ఎంత వెతికిన ఒక్కడనూ కనబడలేదు అని వాక్యం అంటే ఆయన దేశాన్ని ఈ లోకమే నాశనం కాబోతుంది కాబట్టి ఎవరన్నా ఆపుతురా అని ఒక్కడి ఒక్కరు కూడా కాబట్టి ఆ ఒక్కడు నువ్వు నేను కావాలా మనం అందరం కావాలా ఒక అవకాశం వాళ్ళకి ఈ నువ్వు రోజు ప్రకటిస్తూపు రావు కొంత సమయం ఇప్పుడు రావాలి మనం ప్రార్థన ఇస్తే మనం దేవుడు నడిపించినప్పుడు అట్లా వాళ్ళ జీవితాలు మార్చుకుంటాయి శాపం బయలుదేరింది ఆల్రెడీ అంటే ఎంత భయంకరమైన కాలంలో ఉంటుంది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు లేచి చక్కగా నిలబడాలి ఎంతకాలం కూర్చుంటావు ఎంతకాలం కాంగ్రిగేషన్లో కూర్చుంటావు నువ్వు లేచి నిలబడు నేను మీతో మాట్లాడతానికి సాధారణంగా మనం చెప్పాలి మీకు భయపడతా ఉంటుంది దేవుడు వాటింగ్ చెప్పాలంటే ఇంకా ముందు అవుతా ఉంటుంది ఇది ఎప్పుడు నన్ను ఉంటుంది వాటింగ్ ఏంటంటే చూడండి కొన్ని టైంలో మనం చెప్పాలని అనుకుంటాం మనం కానీ మనం చెప్పలేకపోవడం కాబట్టి ఈ వాక్యం నువ్వు చెప్ప నువ్వు లేచి ఆయన పిలుపుకి స్పందించి నువ్వు నిలబడితే దేవుడి నీతో మాట్లాడతాడు ఆయన ఆత్మ నీలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు అందుకే పరిశుదాత్మ అభిషేకం చాలా ముఖ్యం కాబట్టి పరుశుదాత్మ అభిషేకం నీలో ఉంటే నీ పొందుతున్నప్పుడు దేవుడి నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా చూడండి ఈ లోకం శాపం బయలుదేరుతుంది కాబట్టి మనం ఏం చేయాలన్నప్పుడు చూడండి ప్రకటన గ్రంథంలో అదే ప్రకటన గ్రంథంలో పదవ అధ్యాయంలో వాక్యాలు మనం చూడండి ఇంక ఇక్కడ యోహాన్ భక్తులు చూస్తున్నారు దర్శనం చూడండి ఎనిమిదవ వచనంలో ఏడవ వచనం చేస్తే ఏడవ అద్భుత పలుకు దినములలో అతడు ఊరవోదు ఊరవో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన శువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవుతుందని చెప్పి అంటే ఆయన మర్మము అది ఆ సువార్తలు ఆ ప్రవక్తలు చెప్పిన పతి సువార్తలు అన్నీ అది సమాప్త అయ్యే టైంలో మనం ఉంటున్నాం ఆల్రెడీ సమాప్తం అవుతుంది ఆ టైంలో మనం ఉంటున్నాం కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు అంతటా పరలోకంలో నుండి నేను వినిన స్వరం మరల నాతో మాట్లాడుట మాట్లాడొచ్చు నువ్వు వెళ్ళి ఆ సముద్రం మీదనో భూమి మీద నిలిచి ఉన్న ఆ దూత చేతులు విప్పడిన ఒక చిన్న పుస్తకం తీసుకోమని చెప్పుట వింటిది ఒక పుస్తకం కనిపిస్తుంది ఇక్కడ పరలోకంలో నుంచి ఒక దూత ఉన్నాడు ఆ దూత మనం ప్రభుకే సాధుశం కాబట్టి ఆయన దగ్గర ఒక పుస్తకం తీసుకోమని యవహన్ భక్తులు చెప్తున్నాడు నేను ఆ దూత ఎద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమ్ము అని అడుగగా దాన్ని ఆయన దాన్ని నాకు తీసుకొని తినివేయము అది నీ కడుపుకు చేదొగులు కానీ నీ నోటికి తేనె మధురంగా ఉండనని చెప్పాను చూడండి అంటే బహు శ్రమల కూడిన సేవ చూడండి ఎంతకాలం మనం ఈ సత్యం మనలో పెట్టుకుంటాం మనకు బయలుపరచబడిన సత్యము ఎంతకాలం మనలో పెట్టుకుంటాం చేదువును ఎంతకాలం నీకు అడుగులో కదా నాకు నేను బయటికి రావాలా కాబట్టి మనకు బయలుపరచబడిన సత్యము అనికలకు పోవాలా అది నువ్వు నోటికి తేనె మధురంగా ఉంటుంది అది నువ్వు దాన్ని నీకు మధురంగానే ఉంటుంది అది అవలంబించకపోతే అది నీకు నేను డిస్టర్బింగ్ చేస్తూ నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ సత్యం అర్థం చేసుకున్నప్పుడు అది మనకి ఆ కష్ట ఆ వేదనలో ఉన్నా కానీ మనకు అదరణగా మనకు అనిపిస్తూ ఉంటాయి చూడండి తర్వాత ఏం జరిగింది అక్కడ అదో రోజు అంతటా నేను ఆ చిన్న పుస్తకంలో దూత చేతులు తీసుకొని దానికి ఒక ఆశ ఉండాలా చూడండి వ్యవహాన్ భక్తుడికి ఆశ ఏయించుకెళ్ళిపోయింది ఆశ జకరై ఆశ కానీ చివరికి చివరికి వ్యవహాన్ ఆశ ఈ రోజు మనకు ఉండాలి అలాంటి ఆశ ఏం రాబడింది ప్రోభ నాకు చూపించి ప్రాభ ఆ గ్రంథంలో ఏం రాబడింది అంటే ఏం జరగబోతుంది భవిష్యత్తులో నాకు చూపించు ప్రవ్వా అని ఆశమానున్నప్పుడు ఆ దూత చేత దాన్ని తీసుకుందాన్ని తినివేసి తిని అది నా నోటికి తేని వల్ల మధుర ఉండేను కానీ తిన తర్వాత అది నాకు కడుపుకు చేరాయను కాబట్టి అప్పుడు ఇప్పుడు చూడండి చివరి వాక్యంలో అప్పుడు నీవు వారు నీవు ప్రజలు గుర్చియో ప్రజలను గుర్చియు జనములను గుర్చియో ఆయా భాషలో మాట్లాడే వారిని అనేక మంది రాజులు గుర్చియో మరలా ప్రవచింపనగత్యం అని నాతో అంటే నువ్వు నేను నేనేవైతే ఈ వ్యవహాన్ నీకు నీకు బయలుపరిచినో నువ్వు మరలా పోయి ప్రవశించాలా మరలా పోయి వాళ్ళకి నువ్వు చెప్పాలా అంటే వ్యవహాన్ భక్తుడు ఈ తర్వాత కూడా ఆయన ఎక్కడో వెళ్ళి ప్రవశించిండు ఆయన ఎక్కడో వెళ్ళి ఆయన ఈ వాక్యాలు ప్రకటించి ఆయన ఈ వాక్యం ప్రకారంగా చూడండి ఏవి సంఘాలు కాదు తర్వాత కూడా ఆయన ఎక్కడో మళ్ళీ ప్రకటించిండు ఆయన ఈ వాక్యం ప్రకారంగా చూడండి ఏముంది అక్కడ అప్పుడు నీవు వారు నీవు ప్రజలను కూర్చి అంటే ప్రజలు దేవుని బిట్టలు కదా జనములను గుర్చి ఎంతో మంది జన సమూహ గొప్ప జనము ఎంతో మంది ప్రజలు ఉన్నారు వాళ్ళంతా దేవులు బిడ్డలే ఆయా భాషలో మాట్లాడవాలంటే ఎంతో మంది అన్ని రకాల తెగల వాళ్ళు అంటే ఇది ఒకరి గురించి చెప్పవాలేదు అంతే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ మానవాళి గురించి ఈ సృష్టి మొత్తం ఆయనే తయారు చేసింది కదా అంటే సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి వార్త ప్రకటించండి అనే వాక్యం జ్ఞాపకానికి కాబట్టి అందరికీ మనం ప్రకటించాలా అని చెప్తుంది అక్కడ అనేక మంది రాజులు గుర్చి గొప్ప గొప్ప సరే వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి నువ్వు వాక్యం చెప్పాలా ప్రవశించట అగాత్యం అని నాతో చెప్పిరి చూడండి అంటే నువ్వు మళ్ళా ప్రవశించాలా పోయి అంటే నువ్వు ఖచ్చితంగా గ్యారెంటీగా నువ్వు పోయి మళ్ళీ సువార్త చెప్పాలా వాళ్ళకి రాజులతితో పోయి చెప్పాలి నువ్వు అంటే గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నువ్వు చెప్పాలి ఈలో ఈ లోకం దృష్టి గొప్ప వాళ్ళు కావచ్చు కానీ వాళ్ళ దగ్గర కూడా నువ్వు వాక్యం చెప్పాలంటే మన ఏది ఎలాంటి సేవ కొరకు ఎహెచ్కలు దేవుడు ఈ చివరి కలుంటున్న మనము కూడా అలాంటి ఆసక్తి కలిగి ఆయన దగ్గర నుంచి తీసుకోవాలా ఏమి జరగబోతున్నాయని మనం తీసుకొని చూడాలి అవి అవి ఎంతో దుఃఖంతో కూడింది కదా సేవ ఎంతో భారపరితమైన సేవ ఎంత భయంకమైన కాలంలో మనం ఉంటాడు ఈ లోకం మీదే శాపం బయలుదేరంత భయంకరమైన రాబోయే దినాలు ఇంకా ఎంతో ఎన్ని వైరస్లు వస్తాయి మనకు తెలియదు కానీ అవి రాకముందే మనం వెళ్ళి వాళ్ళని సిద్ధపరచాలా ఆ శాపం నుంచి వాళ్ళకు దేవుని నామం బట్టి వాళ్ళని వాళ్ళు విడుదల పొంది సత్యాన్ని ప్రేమించి బిడలుగా వాళ్ళందరినీ మనం తయారు చేయాలి అలాంటి సేవా జీతంలోకి దేవులు మనం అందరినీ ఎందుకంటే ఆయన రాకటి దినాల్లో మనం ఉంటున్నాం మన పిలుపు మన ఏర్పాటు నిత్యం చేస్తూ మరీ జాగ్రత్త ఎందుకంటే ఎన్ని టైంలో మనం ఉంటున్నాం కదా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా మనం ఏ స్థితిలో పిల్లబడ్డమోనో ఆ స్థితికి తగినట్టు మనం జీవిస్తున్నామో అది మనం పరిశీలించుకొని ప్రభుత్వ సన్నిహితంగా ఆయనే మనకు సహాయకుడు ఆయన ఆత్మకు మనం చోటు మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకం కావాలా మన జీవం మన ప్రాణం మన శరీరం ఆయనతో ఏకమైనప్పుడే ఆ మూడు ఏకీభవించినప్పుడే మనం గొప్ప సేవ చేయగలం ఆయన పరిశుధార్త నడిపింపు మనకి నిత్యం ఆయన ఆత్మ లేకుంటే మనం ఎ మనం ఎక్కడంటే అక్కడ పరిగెత్తా ఉంటాం కాబట్టి దేవుని ఆత్మ మనం ఉన్నప్పుడు ఆయన నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఆత్మకు మనం ఈ కావాలా పరశురాత్మ అభిషేకం మనం పొందుకోవాలా రాబోయే దినాల్లో ఇంకా ఏం జరగబోతుంది ప్రభు ఖచ్చితంగా మనం బయలుపరుస్తాడు వాళ్ళ కాలంలో బయలుపరిచిన దేవుడు ఏం రాయబడింది దాని గ్రంథంలో ఉన్నప్పుడు ఎన్నో వాక్యాలు మనం దాని సంబంధించిన చూస్తే అంత శ్రమకు సంబంధించింది ఈ లోకం శాపానికి సంబంధించింది ఇవన్నీ జరగబోతున్నాయి కాబట్టి మనం అది తెలుసుకోవాలా ఏజ్కెళ్ళలాగా మనం లేచి నిలబడినప్పుడు దేవుని ఆత్మని నిలబడ్డం మనం చక్కగా కట్టుకున్న గోరలాగా మనం ఉండాలా మన జీవితాలు సంపూర్ణంగా సమర్పించుకొని సంపూర్ణత మనం సాగిపోయినప్పుడే ఇలాంటి గొప్ప విశేషమైన సేవ మనం అందరం చేయగల అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని చిన్నగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులకు తండ్రి నీకే స్థుతులు స్రోతాలు అర్పించుకున్నమానా యొక్క మధ్యకాల సమయంలో మీరు మాతో మాట్లాడినారు ప్రవ్ నీకు వందాలేసయ్యా ఏ చికెలు ప్రవ్వా నా తన్నేస్తు ప్రభావ మీరు దర్శన రీతిగా మాట్లాడినప్పుడు నువ్వు లేచి చక్కగా నిలబడిన నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభావ అత లేచి నిలబడిన ప్రభావ అంటే మమ్మల్ని నిలబడమంటున్నారు నీపక్షంగా ప్రభా అనేకులు నిలబడే స్థితిలో ఉన్నారు ప్రభా నా తన్ని కాబట్టి ఈరోజు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ప్రభావ మేము నిలబడాల ప్రభావ చక్కగా కట్టబడిన గోడలాగా మేము ఉండాలి ప్రభావ ఆయన నిలబెట్టు ప్రభావ మీ ఆత్మ మమ్మల్ని నిలబెట్టను పరిశుదాత్మ అభిషేకం అందరికీ అనుగురించిన ఈ సత్యాన్ని మేము అనేక బిడలు ప్రభావ మీ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు లోకంలో వాళ్ళందరికీ సువార్థ ప్రకటించాలా లోకం అంతా భయంకరమైన కాలంలో ఉంటాను వైరస్ విజృంభిస్తుంది ప్రభావ అంత భయంకర కాలం ఉంటాం కాబట్టి మేము పోయి చెప్పాలో వాళ్ళకి సువార్థ ప్రకటించాలా ప్రా ఆ కష్టాలు ఉన్న వాళ్ళ శ్రమలు ఉన్న వాళ్ళంత మేము ఉపశ్రమం కల్పించాలా ప్రభావ మీ ఆదరణ మీ యొక్క ప్రేమల పంచాలా ప్రభావ అలాంటి సేవా జీవితం నడిపించడం ఆదిష్టం కఠినమైన జనుల మధ్య మేము ఉంటున్నాం ఓ ప్రభావ ఒకరి జన్ముల మధ్య మేము ఉంటున్న ప్రభావ ఈ వెలుగులు మేము ప్రకటి ప్రకటించాల ప్రభావ అనేకులు ప్రభావ ఆ చీకట్టు నుంచి మీ ఆశ్చర్యకరమైన వెలుగులో మీరు నడిపించాలా అలాంటి సేవా జీతువులకు నడిపించమని ప్రార్థిస్తాం వైరస్ బాధితులందరినీ స్వస్థపరచండి గ్రూప్లో ప్రతి బ్రదర్స్ని వాళ్ళ కుటుంబాల్లో నూతనంగా అభిషేకించిన సేవలు వాడుకోండి ప్రతి అక్కల అవసరం తీర్చమని ప్రార్థిస్తాం పర్షదాత్మ అభిషేకంగా ఇచ్చి ప్రతి చోట మీరు శాసన పెట్టుకున్నాయి ఆ ప్రభావ ఇక ఈ మంత్ ఓ ప్రభావ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో ప్రభావ చెరున ప్రాంతానికి నేను పరిచర్ ఎంత ప్రభుత్వ మీరే మాకు సహాయకులు నడిపించండి పర్షదార్థం నడిపించి మాకు అనుగ్రహించండి ప్రతి ఒక్క బిడ్డలు నూతన మీరు సరళం చేయండి మా దేవనాథను మీరే సాయపడ ప్రతి ఆటంకాలు పూర్తిగా ఆయన ఇక దినవంత మీ సాయం చేపించి నూతనమైన అభిషేకం మాకు అందరికి అనుగ్రించండి వాటించిన ప్రతి బిడ్డలు కుటుంబాలు మీరు దీవించి ప్రతి చోట మీకు శాసన పెట్టుకుని రాందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రా అన్న ఏసుక్రీస్తు పరిషద్ నామన ప్రాధించి నమ్మతాన్ని మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకందరికీ వైరస్ బాధితుడికి ప్రతి కుటుంబానికి సదాకాలం తోడైనది కాక ఆ మెయిన్